చేకొంటిని ఇహమే చేరిన పరమని కైకొని కలవే కాన జగమున కలిగిన సకల భోగములు తగిన నీ ప్రసాదములే ఇవి అగపడునేపది అక్షరపంక్తులు నిగమగోచరపునీ మంత్రములే పొదిగొని సంసారపుత్రధారలుయిల వదలని నీ దాసవర్గములే చెదరక ఏపొద్దు చేయునా పనులు కదిసిన నీ నలుగడ మించిన నా జన్మాదులు పలుమరులిటు నీ పంపులివి ఎలమిని శ్రీవేంకటేశ్వర నీవిక వలసినప్పుడీ వరములు నాకు